సంకీర్తన డెబ్భై ఎనిమిది హరిబంట హరిబంట హరిబంటను మాపై తరవేల మమ్మునిక తడవకురో పంచేంద్రియములాల బడిబడి మీ పంపు కొంచక సేసితి ఇక కొలువనోప వంచనలేక హరివారకములందుకొంటే ఇంచుకంత గడిచిది ఈయ్యగదరో హరిబంట హరిబంట హరిబంటను మాపై తరవేల మమ్మునిక తడమకురో కట్టడి ఆసలాల కలకాలము మీకు వెట్టిసేసి వెట్టిసేసి వేజరి తిని గుట్టుతో నే హరిచేతి కొంగు పత్యమందుకొంటి గట్టిగా గనుత్తరువు కలదించరో హరిబంట హరిబంట హరిబంటను మాపై తరవేల మమ్మునిక తడమకురో అనుగు ప్రాయపు మొహములాలా ఇన్నాళ్ళు సనవరినై మీ సరినుంటిని ఘనుడైన శ్రీవెంకటపతి కొలిచితి వెనుకకు వీడుకోలు వీడెమియ్యరో హరిబంట హరిబంట హరిబంటను మాపై తరవేల మమ్మునిక తడవకురో